ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాంసం చజించాను భవిష్యత్తులో బహిరంగంగా మాంసం తిని ఇతరులను కూడా మాంసం తినమని చెప్పి ప్రోత్సహించాలని భావించాను కానీ ఇప్పుడు శాఖాహారిగా ఉండి ఇతరులను కూడా శాఖాహారులుగా మార్చాలనే కోరిక నాకు అమితంగా కలిగింది